్రీగురుభ్యో నమే ఓం శ్రుతిస్మృతిపురాణా నమా శంకరంకరం బోధాదోర్ధ్వం తేయన్ముక్తి ప్రసిద్ధే కామాదిక్లేశ మ్లోకంతో కల్పందో బోాబ్ తేవన్ముక్తి ప్రసి కాబంధే పదచ్చేదం ఈ పదోచ్చేదం అందరికీ పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కానీ విద్యార్థులు సంస్కృత విద్యార్థులకి అది చాలా ఉపయోగకరం కొంతమంది విద్యార్థులు ఉన్నారు సంస్కృతం వల్ల జనరల్ గా జనులు దాంట్లో ఉండే సాధాన్ని పట్టుకుందామని తప్ప భాష కేసి పెట్టరు ఫోకస్ చేయరు అది ఒక హ్యాబిట్ కింద అవుతుంది కాబట్టి శ్లోకం మీరు చదువుకోండి పలు అన్ని మీరే చేసుకోండి మాకు దానికి తాత్పర్యం చెప్పేశ ఉంటుంది సో నిజానికి పుస్తకంలో కింద తాత్పర్యం ఉంటే పైన చింపేయటం కుదరదు కాబట్టి చింపట్లేదు కానీ లేకపోతే చింపేయడానికి కూడా జనాలకు అభ్యంతరం లేదు సో ఈ రకంగా లో దృష్టి అది సరికాదది అలా ఉండకూడదు కొంత భాష కూడా मनुपचित प्रयत्न चेहर तदचं बोधा प्रसिद्धये। जीवन्मुक्ति कालेबंधे युक्त न ही मुक्तता। ఇప్పుడు జీవద్వైతం జీవసృష్టి లేక జీవద్వైతము ఒకటే ఒకటే జీవసృష్టి అన్నా జీవద్వైతం అన్నా ఒకటే ఈ జీవద్వైతములో శాస్త్రీయమైన జీవద్వైతము అంటే ఇప్పుడు మనం చేసే పని సో బోధకుడు బోధ్యు బోధ పుస్తకము దానికి భాష ఇవన్నీ కూడా మరి కదా ఇవన్నీ మనం పెట్టుకున్నవే కదా ఇవి కాబట్టి దీన్ని శాస్త్రీయమైన అంటే శాస్త్రానికి సంబంధించిన జీవసృష్టి శాస్త్రం చుట్టూ అల్లుకుని ఉన్న జీవ సృష్టి పుస్తకాలు పెట్టుకోవడం ఆ పుస్తకాలను భద్ర చేసుకోవటం ఎవరికైనా కావలిస్తే పుస్తకాలు ఇవ్వడం పుస్తకానికి అట్ట వేసుకోవటం ఇదంతా కూడా జీవ సృష్టి ఆ పుస్తకాన్ని కేర్ఫుల్గా అటెట్టుకోవడం కాబట్టి ఇతరులకి మనం అందజేసే ప్రయత్నం చేయటం ఎప్పుడైనా ఒక పుస్తకం కొనుక్కుంటే రెండు కాపీలు కొనుక్కోవాలి ఒక కాపీ కొనుక్కోవడం ఇది నేను నేర్చుకున్నా ఒక ఆయన రెండు కాపీలు కొన్ని కాపీ ఎప్పుడు కొంత రెండే కొని దగ్గర ఉండేది అది మంచి పుస్తకం దాన్ని కొనుక్కున్న మంచి పుస్తకం ఎవడో దానికి తగ్గబడు ఎవడో తగులుతాడు తారసిల్లినప్పుడు పడితే పుస్తకం అలాగే కాబట్టి ఇదంతా ఇదంతా జీవసృష్ట ఎంతో సందేహం లేదు కానీ శాస్త్రము చుట్టూ అల్లుకొని ఉన్న జీవసృష్టి దీన్ని అట్టి పెట్టుకోండి దీన్ని మీరు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక అశాస్త్రీయమైన జీవ సృష్టి అంటే అశాస్త్రీయమైన అంటే శాస్త్రం దాన్ని శాంక్షన్ చేయదు పైగా వద్దు అని వద్దు ఈ జీవ సృష్టి వదులుచుకోండి మీరు అని అది అశాస్త్రీయమైన జీవసృష్టి రెండు రకాలు ఇప్పుడు ఇంట్లో చెత్త రెండు రకాలుగా ఉన్నది ఈ చెత్తని మొత్తం అంతా బయట పారేయాలి కదా దాంట్లో దుర్వాసన వేసి చెత్త కొంటాను మామూలు న్యూసెన్స్ వాసన ఏమి ఉండదు కానీ న్యూసెన్స్ వాల్యూ ఉంటుంది అటువంటి చెత్త కొంత ఉంటుంది మనం ఇప్పుడు ఏ చెత్తను పారేయాలి రెండింటినీ పారేయాలి రెండింటినీ వదుల్చుకోవాలి అనవసరమైనవన్నీ పోగేసి కూర్చుంటే వాటి ఆ రద్దీ మొత్తంలో పడి అవసరమైనవి కనపడవు అన్ని కాగితాలన్నీ పెట్టి నిండా పెట్టి కూర్చున్నాడనుకోండి అవి అవసరమైన కాగితం దొరకదు కాబట్టి అప్పుడప్పుడు ఆ పెట్టి తీసి అవసరం లేని కాగితాలు అన్నీ కూడా గతిగా అవతల సో ఆ విధంగా ఇక్కడ తీవ్రమైనటువంటి జీవసృష్టి అంటే కామక్రోధాలు తర్వాత మందమైన జీవసృష్టి అంటే మనోరాజ్యము ఈ రెండింటినీ కూడా మనం దూరం చేసుకోవాలి అంటే అభిప్రాయం కామక్రోధాతులైనా మనోరాజ్యము ఉన్నా రెండు మనస్సే మనస్సే మనస్సు కంటింకేమిలే మనస్సు తప్పించేమిలే దీనికి స్వామి వివేకానందం చక్కని దృష్టాంతం చేత ఒక కుండము జల కుండములు ఉంటాయి కదా హరదము లేక సరస్సు చెరువు అనుకోండి ఆ చెరువులో అడుగున నీటి అడుగున బంగరు నాణ్యము గలదు ఆ మనకు కనపడాలి కనపడితే మనం దాన్ని పొందవచ్చు కదా అది కనపడకుండగా రెండు రకాల ఆటంకాలు ఉంటాయి ఒకటి మురికి రెండు చలనము చలనం ఉంది మురికి లేదు అది కనపడదు మురికి ఉంది చలనం లేదు అప్పుడు కనపడదు మురికి చలనము రెండు ఉంటాయి ఇది కనపడదని వేరే చెప్పడం కన మన పరమాత్మ ఆత్మ చైతన్య స్వరూపంగా మన ఎందుకంటే ఆ సత్యాన్ని ఆవిష్కరించుకోలేకపోవడం చేతనే మనము రెండు రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఒకటి దుఃఖాత్మకమైన సంసారంలో పరుగు ఉంటాం పుట్టుక చాలు మళ్లీ పుట్టుగా మళ్ళీ చాలు ఈ విధంగా పరిభ్రమిస్తూ ఉంటాం అది ఒక సమస్య రెండవ సమస్య ఏమంటే ఈశ్వరుణ్ణి వెతుకుతూ మనం ప్రపంచం అంతా ఉంటాం ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం మానేసి బయట వెతుకుతాం బయట వెతకడంలో రెండు రకాలు ఒకటి ఈ లోకంలో వెతికి వాడు కొంతమంది ధనాదుల ఎందు ఆ ఈశ్వరత్వాన్ని వెతికి వాళ్ళు కొంతమంది భోగాల్లో ఈశ్వరత్వ ఈశ్వరత్వంగా ఆనందం పూర్ణత్వం ధనమునందు పూర్ణత్వము కలదు ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయన అలా కాదు ఒక పూర్ణత్వానికే ఈశ్వరత్వము అని పేరు ఇట్స్ ఎ ప్రిన్సిపుల్ ఇట్స్ నాట్ ఎ పర్సన్ ఇట్స్ ఎ ప్రిన్సిపుల్ కాబట్టి ఈశ్వరత్వం అనే ప్రిన్సిపుల్ ఎక్కడ ఉన్నది ధనము ఎందుకంటే ధనాన్ని సంపాదించినట్లయితే మనకి పూర్ణత్వం లభిస్తుంది అని అనుకుంటారు కదా మరి అలా వెతుకుతారు వెతకడంటే అన్వేషిస్తూ ఉంటారు బిజినెస్ పీపుల్ అలాగే ఉంటారు ఆ బిజినెస్కి హద్దు ఉండదు జీవించి ఉన్నంతకాలం బిజినెస్ చేస్తూ ఉంటారు ధనాన్ని పోగు చేస్తూనే ఉంటారు వెయ్యి రూపాయలు పోగు చేస్తారు ముందు తర్వాత పది వేలు పోగు చేస్తారు తర్వాత లక్ష పోగు చేస్తారు తర్వాత పది లక్షలు పోగు చేస్తారు తర్వాత కోటు పోగు చేస్తారు తర్వాత పది కోట్లు పోగు చేస్తారు తర్వాత వంద కోట్లు పోగు చేస్తారు తర్వాత ఐదు కోట్లు పోగు చేస్తారు తర్వాత వెయ్యి కోట్లు పోగు చేస్తారు తర్వాత ఐదు కోట్లు ఇదే అవదే ఈ కథ పోగు చేస్తూనే ఉంటారు నేను లోకంలో కాబట్టి ఇది ఈ ప్రాసెస్ లో ఈ ఘటాన్ని పోగు చేసే ప్రాసెస్ లో చాలా వినాశములు అయిపోతూ ఉంటాయి లాభం పెరిగేది లోభం పెరుగుతుంది బాగా చేశారా చాలా వినాశములు వస్తూ ఉంటాయి వినాశములు వాడి ఆరోగ్యం పోతుంది వాడు టెన్షన్ లో పడిపోతాడు తర్వాత ఇంట్లో భార్య వాళ్ళతోటి వైమనస్యాలు వస్తాయి కొడుకులు కూతుర్లు దెమగడుకుంటారు ధనవంతుల యొక్క కొడుకులు కూతుర్లు ఎప్పుడు కొట్లాడుకునే మోడ్లో ఉంటారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈయన పోయినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోతారు ఎగో టు కోర్టు లేకపోతే ఎంప్లాయ్ చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్రలు కూడా చేయిస్తారు ధనం ఉంటుందిగా సో ఈ విధంగా తర్వాత ఇది ప్రాసెస్ ప్రకృతిని వినాశం చేస్తారు జల కాలుష్యాన్ని భూకాలుష్యాన్ని పెంచుకుంటూ వాయు దానివల్ల సమాజానికి హానిని కలిగిస్తారు దానివల్ల ఇండైరెక్ట్ గా పాపారులు మూత కడతారు ఏమిటనుకుంటున్నారు డబ్బు పోగేడు అంటే ధర్మ మార్గంలో ఇతరులకు హాని లేకుండా ప్రాణిక హింస లేకుండా మీరు అలా గుట్టలు గుట్టలు డబ్బు పోగేయగలుగుతారా ఇక్కరా దాంట్లో అనేక దోషాలు ఉన్నాయి ఇంకా భోగాలు అయితే చెప్పనే అక్కర్లేదు ఇక దేవుడని ఈ రెండింటినీ కాదని దేవుడు అన్నవాడు ప్ర దేశమంతా సంచారం దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడున్నాడు దాని చుట్టూ కథలు అలుగుతాడు కథలు అల్లి వాళ్ళు అలుగుతారు విధి వాళ్ళు ఉంటే అల్లి వాళ్ళకి లోటే ఉంది అంటే మరి దేవుడు చుట్టూ ఈ అన్వేషకులు ఎప్పుడైతే ఇలాగంటే అన్వేషణ చేస్తూ ఉంటారో అల్లీ కథల అల్లుగుతారు ఉదాహరణకి అడుగు జ్యోతి వచ్చిందంటారు అరగంట ముందు వెళ్ళి చెక్కపిణి పెట్టి మంట పెట్టి అడుగు అయ్యప్ప జ్యోతి వచ్చిందంటారు పూదీలో అయితే బోట్లో ఒక కట్టె పెద్ద కట్టెరిని సెలెక్ట్ చేసి బోట్లో లోతుగా తీసుకెళ్ళి అక్కడ పడేసి వీళ్ళు ఎవరికి తెలియకుండా ఎవరో ఇద్దరు ముగ్గురు ఆ కట్టెని తీసుకెళ్ళి పడేసి వస్తారు రాత్రిపూట ఏకాదశి నాడు పొద్దున్న కట్టి వస్తుందన్నమాట సముద్రం నుంచి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దశమినాడు రాత్రి వెళ్ళి ఆ కట్టి పారేసి వస్తారు కట్టి పారేసి వచ్చి మొన్నడు పొద్దున్న సముద్రం నుంచి వచ్చింది అదిగో సముద్రుడు మనకి దేవుణ్ణి తయారు చేసుకోండి అని దారు ముందు పంపించినాడు అని దాన్ని వీళ్ళు పట్టుకుంటారు పట్టుకుని దాని బుధాల మీద పల్లకీలు పెట్టి మోసుకొచ్చి దానితోటి దేవుణ్ణి తయారు చేస్తారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇదంతా ఈశ్వరుని యొక్క అన్వేషణ నా పాయింట్ గమనించారా మీరు రథాన్ని లాగుతూ ఉంటారు ఆ రథానికి ఒకేలా ఒక స్క్రూ ఒక లేవర్ ఒకటి పెడతాడు కనపడకుండా సరిగ్గా ఓ చోటకు వచ్చేటికి ఆ లేవర్ను నొక్కుతాడు నొక్కితే చక్రాలు స్టాల్ స్టాలైపోతాయి అప్పుడు ప్రత్యేక పూజలు ఎవరైనా నిర్వహిం ఎవరో ఉంటాడు ఆ లేవర్ను నొక్కివాడు ఎందుకంటే రథయాత్రకి ఆ ఎపిసోడ్ ఉంటే కానీ రథయాత్రకి శోభ లేదు అది నొక్కేస్తాడు నొక్కేస్తే అది ఆగిపోతుంది అది వాళ్ళవో ఇద్దరు ముగ్గురికి తెలిసి ఉంటుంది తెలుసుకుంటే మనకీ తెలుస్తుంది కానీ మనం తెలుసుకునే మోడ్లో లేంగా అసలు వీడు తెలుసుకోవడం ఉన్నది ఎప్పుడో మనిషిడుగా వీడు జ్ఞానం అనే కవాటాన్ని మూసేసి ఉంటా ఉంచుతాడుగా అంతే రథం ఆగిపోతుంది అసలు అసలే ఆ చక్రాలు ఆ కట్టెతో చక్రాలు దానికేమో ఫ్రెక్షను అది అసలే అదేమీ స్మూత్గా నడిచి వెహికల్ ఏమీ కాదది దానితోడు ఈ లెవర్ కూడా నొక్కేందుకు ఆగిపోతుంది ఆగిపోతే అదిగో భగవాన్ జనా జగన్నాథ స్వామి అంటూ వీడు ప్రత్యేకంగా పూజ చేస్తాడు ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలు అప్పుడు నారాలు అందరూ అప్పుడు వచ్చి హే పరమేశ్వర మీ రథాన్ని నీవే నడిపించాలి కానీ మేము అనే అర్థం వచ్చి ఏదో శ్లోకం వచ్చేదాన్ని శ్లోకాన్ని ఒకటి పఠిస్తాడు పఠించి గంట అది వాయించి నారాలు అందరూ లాగండి ఓ వాడు సంజ్ఞ చేస్తాడు చేగానే ఆ కీల వీడి పైకి లాగుతాడు నువ్వు తమ్ముకుపోతుంది ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటారు అన్ని కథలే ఎక్కడికి వెళ్ళినా కథలే ఒక్క దానిలో సాగం ఉండదు ఇటువంటివన్నీ దేవుడు అంటే ఇలా ఉంటాడు అనేటువంటి ఒక ప్రథని నిర్మాణం చేసి ఈ భాష్యములందు దేవుణ్ణి వెతికేటువంటి సందర్భంలో ఇటువంటి ప్రథలు నిర్మాణం అవుతాయి అంటే మహర్షులు మాట వలసకి ఒక రూపాయలు పెట్టుకుని మీరు మనస్సు శుద్ధి అవ్వడం కోసం మీరు ఆ రూపాన్ని కొంతకాలం ధ్యానం చేసుకోండి ఈవెంట్స్ మళ్ళీ రూపాన్ని అతిక్రమించాల్సి ఉంటుంది మీకని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి వీళ్ళు అసలు శాస్త్రాల రోజులు పోరుగా ఇంకోటేమో కైలాసం వైకుంఠంలో వెతుకుతూ ఉంటాడు తన హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకుందాం ఆలోచనే ఉండదు ఎందుకు ఇలా అంటే అదంతా మనస్సులో ఉండే కాలుష్యం ఇప్పుడు నేను చెప్పినంతా కూడా మనస్సులో ఉండేటువంటి కాలుష్యం జనాలను జనులను చిన్న చూపు చూడ్డం ఏమని వీళ్ళు మూర్ఖులు వీళ్ళకి ఇలాగే చేయాలి మనం ఉన్న విషయం చెప్పేస్తే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పనికి రాకుండా పోతారు వాళ్ళు మూర్ఖులు కనుక వాళ్ళకి మనం ఇలాగే చేయాల్సి ఉంటుంది అని హౌ హౌ క్రూయలిటీస్ అది తలుచుకుంటే ఒళ్ళు జలదర్షింది అంత జన అంత జన సమూహాన్ని జనతా జనార్దం అని అంటారే ఆ పరమేశ్వరుడే జనం రూపంగా మన ముందుంటే వీళ్ళింతే వీళ్ళకి ఎలాగే ఉండాలి వీళ్ళకి ఇలాగే చేయాలి అని చెక్టోబర్ రెండు నాడు ఒక మినిస్టరు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టరు ఒక ట్రైబల్ ప్రోగ్రామ్ ఏదో వెళ్ళి ఇనాగ్రేట్ చేసి అక్టోబర్ రెండు నాడు గాంధీ గారిని జయించినాడు ఇనాగ్రేట్ చేసి అక్కడ ఉపన్యాసం ఏం చెప్పాడంటే మనం గాంధీ గారి యొక్క మార్గదర్శనంలో బతకాలి కాబట్టి మీరేమో దారులు తాగడం మానవైందని ట్రైబల్స్ ని చెప్పాడు ఆ ఉపన్యాసంలో చెప్పాడు పా రాత్రి వీడు దారు తాగుతున్నాడు రాత్రి పది గంటలకి వాడు తాగుతున్నాడు తాగుతుంటే ఎవడో అడిగాడు ఈవేళ అక్టోబర్ టూ కదా ఓతో ఉల్లో హై ఉన్లోకంకే హే అని వీడు తాగుతున్నాడు ఇది వాడు రికార్డు చేసి మొన్నడు టీవీ న్యూస్ లో చూపించారు మీరు సరిగ్గా ఇలాగే సరిగ్గా ఈ దేవుడికి సంబంధించిన వాటిల్లో కూడా ఇటువంటి వాతావరణమే మీకు కనపడుతుంది అదే మూర్ఖలో గహనా వెంకేలియ ఐసహి మొన్న పడతాయంట ఎంత దారుణం ఇదంతా కూడా మన మనస్సులో ఉండే కాలుష్యానికి ప్రతీక ఇటువంటి కాలుష్యం కాలుష్యం అనేక రకాలు ఇటువంటి దారుణమైన బుద్ధి ఇతరులను చిన్న చూపు చూసేటువంటి లక్షణం ఒక ఘమండ్ అంటారు తన ఎందు ఒక అహంకారం దురహంకారము తర్వాత పొగరుదనం గర్వము ఇటువంటివన్నీ పెట్టుకోవడం వీళ్ళు అయోగ్యులు వీళ్ళు అభాగ్యులను జనులను చిన్న చూపు చూసేటువంటి లక్షణం కాండిసెండింగ్ యాటిట్యూడ్ అంటారు అది ఉండడం అహంకారము అసత్యాన్ని ప్రచారం చేయడం అసత్యాన్ని పలకడం ఇదంతా కూడా అకాలుష్యం అంత రజోగుణతం తామసమైనటువంటి బుద్ధి ఈ కాలుష్యాన్ని అంతనీ కూడా త్రోసిపుచ్చితే ఏ దేవుడు కోసం మనం వెతుకుతున్నామో ఆ దేవుడు మన హృదయంలోనే మనకి సాక్షాత్కరిస్తాడు అలా సాక్షాత్కరించిన వాడినే జీవన్ముక్తి అని కాబట్టి ఈ రెండు రకముల కాలుష్యమును మనం క్లీనప్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ కాలుష్యం పోతుందో మన స్వరూపంలోనే మనకి ఈశ్వరుడు ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తాడు అదిగో ఈశ్వరుడు అలా ఫ్లాష్ ఫ్లాష్ లాగా ఉండడం అని అనుకోవద్దు మీరు ఈశ్వరుడు ప్రకాశించడం వంటే అర్థం ఏంటంటే నేను భక్తుడను ఆయన ఈశ్వరుడు నేను వేరు ఆయన వేరు అనేటువంటి ఆ భేద పోతుంది దాంతో పాటుగా ఈశ్వరుడు ఎందు అన్యత్వ బుద్ధి పోతుంది పరోక్షత్వ బుద్ధి పోతుంది తన బుద్ధి పోతుంది వ్యక్తిత్వ బుద్ధి పోతుంది ఇవన్నీ పోతాయి ఇప్పుడు ఘటాకాశం మహాకాశంలో కలవాలంటే ఏమిటవుతుంది ఘటము యొక్క పరిచ్ఛేదము నాకు లేదు అని ఆ ఘటాకాశం తెలుసుకోవడమే అంతే అంటే మహాకాశంలో కలవడం అంటూ వేరే ఉండదు కాబట్టి తన ఎందుకు అల్పత్వ బుద్ధి అయోగ్యత్వ బుద్ధి భగవంతుని భిన్నంగా ఉన్నాననే బుద్ధి ఇటువంటి ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి ఈ మాలిన్యం చేత వచ్చిన వాసనలు ఇవన్నీ కూడా తను పూర్ణుడుగా ఆకాశములై నిర్మలుడై పూర్ణుడుగా నిలిచి ఉంటాడు అంటే అంతకంటే రియలైజేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ సింపుల్ సో చూడండి మీరు ఏదై ఉన్నారో అది ఎప్పుడూ అయ్యే ఉన్నారు కొత్తగా అయ్యిదేమీ కాదు కానీ అజ్ఞానము చేత మనసులోని కాలుష్యము ఏ రూపంగా ఉంటుందంటే అనాత్మంద ఆత్మభావన అనాత్మ దేహాదుల ను ఆత్మభావన మనస్సు నుండు ఆత్మభావన ఇత్యాది అనాత్మైన ఆత్మాధ్యాస ఏది కలదో దాని వలన మనం సంసార బంధంలో చిక్కి ఉన్నాము భేద కూడా ఆ పొంది ఉన్నాము ఈ అనాత్మాధ్యాసను ఎప్పుడైతే మీరు తొలగించినారో జ్ఞానము చేత మీరు ఎప్పుడూ ఫ్రీ అనే సంగతి మీకు తెలిసిపోతుంది కాబట్టి మీరు కొత్తగా పొందేదేమీ ఉండదు ఆ జీవన్ముక్తి అనేది ఆల్రెడీ మీరు జీవన్ముక్తిలో ఉన్నారు ఆల్రెడీ ముక్తులై ఉన్నారు అది అది అనుభవానికి రావడమే ఆలస్యం ఆ అనుభవానికి కూడా మీరు బాగా ఎఫర్ట్ తోటి అనుభవానికి వచ్చేస్తుందని అనుకోకూడదు ఆ అనుభవం కూడా ఎలా అవుతుందంటే ఎఫర్ట్లెస్గా అవుతుంది ఆ అనుభవం ఇప్పుడు అక్కడ పాము లేదు కానీ పామేమో అనే భయం ఉన్నది ఆ భయం ఎలా పోతుంది ఎఫర్ట్లెస్గా పోతుంది మీరు ఎఫర్ట్ చేస్తే భయం పోదాం ఎఫర్ట్లెస్గా పోతుంది అలాగే దీపం వేయగానే ఆ ప్రకాశం పడగానే అంటే యూ డోంట్ నీడ్ ఎనీ ఎఫర్ట్ ప్రకాశాన్ని ఎఫర్ట్ అను జ్ఞానం ఈజ్ నాట్ ఎన్ ఎఫర్ట్ జ్ఞానం ఈజ్ సంథింగ్ సుపీరియర్ టు ఎఫర్ట్ అది అది త్రాగు అని తెలియడంతో తెలియడం ఎఫర్ట్ కాదు అది తెలియడం ఎఫర్ట్ కాదు ఆ కన్ను ఆ వస్తువు ఆ అలైన్మెంట్ వచ్చేప్పటికీ జ్ఞానం కలిగిపోతుందంతే మీరు కళ్ళు తెరవడం కళ్ళు తెరవడమే ఎఫర్ట్లెస్ గా నడుస్తున్నప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత జ్ఞానం కలగడానికి మీరేం ఎఫర్ట్ చేస్తున్నారు తర్వాత కళ్ళు తెరవడానికి రూప జ్ఞానం కలగడానికి మధ్యలో ఎంతటి అంతరము గలదు ఏ అంతరము లేదు ఏ ప్రయత్నాన్ని అది అపేక్షించదు దాన్ని స్పాంటేనియస్గా కాదు సహజము తత్క్షణమే అసహజముగానే జ్ఞానము కలుగుతుంది కాబట్టి ఎఫర్ట్లెస్ గా మీకు ఆ జీవన్ముక్తి లభిస్తుంది స్పాంటేనియస్లీ అండ్ ఎఫర్ట్లెస్లీ మీ పూర్ణత్వాన్ని మీరు తెలుసుకుంటారు అయితే జీవన్ముక్తిగా అడ్డొచ్చేటువంటి దోషములు ఏమున్నాయంటే మెయిన్గా ఈ కామక్రోధాది కాలుష్యము తర్వాత మనోరాజ్యము అనేవి అడ్డొస్తూ ఉంటాయి ఈ కామక్రోధాది కాలు దీంట్లో కూడా మళ్ళీ తేడా స్పష్టంగా తెలుస్తూ తీవ్రము మందమో చూడండి మీరు కామన్ అనేది పెట్టుకున్నారనుకోండి కామన మీ స్వ కామన అనేది ఎలా పుడుతుందో తెలుసుకోండి మీ స్వరూపంలో మీకు వెలికి అనుభవానికి రావాలి అది ఎలాగంటే నేను ఫుట్పాత్ లో నడిచి వెళ్తూ ఉంటాను ఎవడో మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు నేనేమో పిహెచ్డీ చేసిన వాడిని వాడి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యేటట్టు ఫుట్పాత్ మీద నేనేమో నడిచిపోతూ ఉంటే మార్కెట్కి వాడు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతాడు టెన్త్ క్లాస్ ఫెయిల్డ్ వాడు నా క్లాస్కి వస్తే నేను రాని మన క్లాస్కి ఒకవేళ నేను టెన్త్ క్లాస్ వాళ్ళకి పాఠం చెప్పిన సందర్భంలో వాడు క్లాస్కి వస్తారంటే నేను వద్దని చెప్పాను ఎందుకంటే వాడు సరిగ్గా చదువు వాడు నేను నడిచి వెళ్తూ వాడు ఆ పక్క నుంచి దూసుకుపోతాడు మోటార్ సైకిల్ అప్పుడు నాకేమనిపిస్తుంది అనేక రకాల భావజాలాలు ఉంటాయి ఏమిటి వాడి మీద అసూయకలు ఉంటుంది వాడు యోగ్యుడు ఎంజాయ్ చేస్తున్నాడనే ఫీలింగ్ ఉంటుంది నేను యోగ్యుడిని నాకు లేకపోయింది అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది నాకు కూడా ఇలాంటిది ఉంటే బాగుంది అనిపిస్తుంది ఈ భావాలన్నీ కూడా మిమ్మల్ని అల్పుడుగా నిలబెడతాయి వాడి మూలంగా మీరు అల్పుడు కాలేదు మీ మనసులో వచ్చినటువంటి భావజాలం మూలంగా మీ మీకు ఒక అల్పత్వ అనుభవానికి ఒక మిలితి అనుభవానికి వస్తుంది ఆ వెలి నుంచి కోరికలు పుడతాయి ఆ కోరికలు ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా అలాంటి మోటార్ సైకిల్ ఉంటే బాగుండు లేకపోతే ఈ జన్మకు ఎలాగలేదు మళ్ళీ జన్మకు ఉంటే బాగుండు అంటూ ఇంకా దాని నుంచి కాపునలు పుడతాయి తర్వాత ఫ్రస్ట్రేషన్ వాడి మీద అసూయి కలుగుతుంది వాడి మీద చిన్న చూపు ఎలాగూ ఉంటుంది ద్వేషం కూడా ఉండవచ్చు ఇవన్నీ కూడా క్రోధాధికంలో ఇవన్నీ కూడా ఈ రకమైన భావజాలం ఎంతైతే మన హృదయంలో కలుగుతూ ఉంటుందో అదంతా కూడా కాలుష్యమే ఇక మనోరాగ్యం అంటే ఎలా ఉంటుంది కాలుష్య వీడికి కామనలు ఏమి ఉండవు క్రోధం అనేది ఏమి ఉండదు ఫ్రస్ట్రేషన్స్ అన్నీ కూడా వాడి వాటి నుంచి బయటపడిపోతాడు కానీ వాడి మైండ్లో ఒక ఫిక్సేషన్ ఉంటుంది ఫిక్సేషన్ అంటే ఒక గట్టిగా ముద్రపడిపోయిన ఒక అభిప్రాయం అదేమిటంటే తాను ఏదో అవ్వాలి వన్ హ్యాస్ టు బికమ్ సంథింగ్ మనం వేదాంతాన్ని అధ్యయనం చేస్తుంటే హఠాత్తుగా ఏదో అయిపోతాము ఇప్పుడు ఉన్నది కాకుండా ఏదో అయిపోతాము ఇప్పుడేమో అల్పులుగా ఉన్నాము భవిష్యత్తులో ఇన్ఫినిట్ అయిపోతాము అంటే ఏమిటి ఐ విల్ బికమ్ సంథింగ్ అదర్ దాన్ వాట్ ఐ ఆల్రెడీ యాడ్ ఆ ఇంగ్లీష్ అర్థమైందండి మీకు ఇంగ్లీష్ రాదని నా అభిప్రాయం కాదు కానీ నేను చాలా జాగ్రత్తగా వాక్యాన్ని తయారు చేశాను అందుకోసం హెచ్చరికరం నేను ఆల్రెడీ ఏదై ఉన్నానో దానికంటే విలక్షణంగా ఏదో సంథింగ్ స్పెషల్ అయిపోతాను నేను ఏదో అయిపోతుంది అనేటువంటి ఆ దృఢమైన ఫిక్సేషన్ ఈ ఫిక్సేషన్స్ చాలా డేంజరస్ డేంజరస్ అంటే మీకు హాని చేస్తాయని కాదు అవి సత్యానికి అడ్డుపడిపోతాయి ఆ ఫిక్సేషన్లో ఉన్నంత కాలము కూడా ఆ బికమింగ్ మోడ్ లో ఉంటాడు హీ హ్యాస్ టు బికమ్ సంథింగ్ ఏ బిజినెస్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ రిచ్ హ్యా స్పిరిచువల్ పర్సన్ హ్యాస్ టు బికమ్ సంథింగ్ సుపీరియర్ స్పిరిచువల్ కదా ఇప్పుడు బిజినెస్ మ్యాన్కి వీరికి తేడా ఏముంది ఏదో అవ్వాలనే పిచ్చిలో వాడు ఉన్నాడు వీడు కూడా అలాగే ఉంటాడు ఏదో అయిపోవాలని ఏదో అవ్వాలి నా జీవిత లక్ష్యం ఏమనగా ఏమిటి ఆ జీవిత లక్ష్యము ఇప్పుడు ఉన్నది కాకుండా ఏదో అమ్మా మరి ఇంతదాకా నేను చెప్పిన కథ ఏమిటి ఇప్పటికే మీరు జీవన్ముక్తులు ఉన్నాయనే కదా నేను పోవగం నుంచి చెప్తున్నది అదే కదా మరి ఈ సాధన అన్నదానికి అర్థం ఏమిటి కాబట్టి ఈ రకంగా ఆ ఫిక్సేషను ఆ ఫిక్సేషన్ అవసరమా కదా అవసరం సాధన ఆరంభంలో అవసరం అంచేతనే చెప్పాను మీకు as long as you seek you won't get it but only the seekers will get it aso randide you are found ah meek sala vidhontu kabati jignyasulu maatrame atma tattwanu teliyagalugutaru kaani kaani idedo manaki telaledu nenu telusukovalenu telusukovalu naaku inga teliyaledu anukuntunna undakaalu meeku teliyadu teliyadu kabati atondi yerni manoraajyamlo padutai అంటే మందం ఇవి తీవ్రమైనటువంటి దోషాలు కాదు మందమైన దోషము అవి ఏం చేస్తాయంటే ఈ ఒక ఫిక్సేషన్ రూపంగా ఉండిపోతాయి కాబట్టి తర్వాత ఇంకొక మీకు మనోరాజ్యంలో ఇంకొకటి చెప్తా శాస్త్రీయమైన అశాస్త్ర శాస్త్రీయమైన ద్వైతం నుంచి వస్తుంది అదేమిటంటే నాలెడ్జ్ ఆత్మజ్ఞానము ెడ్జ్ జ్ఞానం అనేది ఆత్మ జ్ఞానం అనేది ఇతరములైన జ్ఞానము వంటిది సుతరాము కాలే కాదు ఇప్పుడు ఇతర జ్ఞానం ఉంటుంది ఘట జ్ఞానము పదజ్ఞానము ఇత్యాది వస్తువుల జ్ఞానంలో మీకు జ్ఞాతాజ్ఞేయము అనే భేదం ఉంటుంది అలాగే మీకు శాస్త్రజ్ఞానం కూడా వ్యాకరణము తర్కము లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ మొదలైన జ్ఞానం ఉంటుంది దాంట్లో కూడా జ్ఞాతా జ్ఞేయము భేదం ఉంటుంది అది మీకు ఇది ఘటము ఉన్నప్పుడు బయట ఘటము ఫిజికల్ గా ఉంటుండే కానీ పానీయ సూత్రం ఉందనుకోండి ఎక్టర్పమైన సూత్రం చెప్పారనుకోండి మీరు చెప్తే ఆ సూత్రము అది ఘటము వలె బయట ఉన్నట్టు అనిపించదు అది ఏదో లోపల ఉన్నట్టే అనిపిస్తుంది బట్ స్టిల్ ఆ సూత్రము మీ చేత తెలియబడేది మీరు తెలియనివారు జ్ఞాత జ్ఞేయము అనేటువంటి భేదము మీ లోపల స్పష్టంగా అది అనుభవానికి వస్తూ ఉంటుంది ఆత్మజ్ఞానం జ్ఞానము కాదు మీరు అలాంటి జ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఉన్నంత కాలము మీకు ఆత్మజ్ఞానం అయితే కలగదు మీరు మొత్తం శాస్త్రం అంతా బట్టి పట్టగలుగుతారే తప్ప ఆత్మజ్ఞానం అయితే కలగదు అంచేతనే నాయమాత్మ ప్రవచనైన లభ్య న మేధయా నహునాశృతే అని ఆ విధంగా హెచ్చరిక ఉపనిషత్తులో పఠోపనిషత్తులో చేసి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి ఇప్పుడు పాణిని సూత్రం తెలుసుకోండి అంటే ఈ వేదాంతులు వ్యాకరణం తెలుసు వేదాంతానికి వ్యాకరణానికి ఒక దగ్గర సంబంధం వాళ్ళ దగ్గర సంబంధం కాబట్టి వేదాంతులు వ్యాకరణం తెలుసు కాబట్టి ఏదైనా వ్యాకరణం నాకు తెలిసి ఉంటుంది నేను వేదాంతం చదువుతున్నా కాబట్టి వ్యాకరణం కూడా దాంతో పాటే ఉంటుంది పాణిని సూత్రాలు సో అది అది ఎలా వస్తుందంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి పాణిని సూత్రం సో లైక్ ఇకోవి అండ్ వచ్చి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను కొంచెం అందరికీ అర్థమయ్యి చెప్పాను కానీ నేను చాలామందికి అది కూడా అర్థం కాకపోతే ఐకి నాట్ హెల్ప్ ఆల్సో సో ఇకోవి అండ్ వచ్చి ఇక్కడ వచ్చి ప్రముగారు ఉన్నప్పుడు ఎన్ను కూర్చుని ఇప్పుడు ఈ సూత్రము దానికి నాకు వచ్చున్నది ఐ కాల్ ఇట్ నాలెడ్జ్ రియల్లీ స్పీకింగ్ వాట్ వీ కాల్ నాలెడ్జ్ అది ఒక మెమొరీ తప్ప మొదటి కాదు నాలెడ్జ్ అని మనం ఏదైతే అంటున్నామో అదేమిటది మెమొరీ అది తర్వాత దెన్ వాట్ ఈజ్ మెమొరీ వాట్ ఈజ్ మెమొరీ సడన్ గా గుర్తొచ్చిందనుకోండి అంటే అర్థం ఏమిటి ఇట్స్ ఎ థాట్ ఇట్స్ ఎ ప్యాటర్న్ ఆఫ్ థాట్ అంటే అటువంటి థాట్ ఎక్కువ ఎనర్చి అనే థాట్ బాగా ఫిక్స్ అయింది నా మైండ్లో అది పైకి వచ్చింది దానికి నాలెడ్జ్ అని పేరు మీరు గమనించారా ఎప్పుడైతే జ్ఞానము అనేది ఆ విధంగా ఉంటుందనే ఒక నిర్ణయంలో మీరు ఉంటారో దాన్ని ఆత్మజ్ఞానానికి అప్లై చేయండి మొత్తం మీ అప్రోచ్ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది అది ఫెయిల్ అయిపోవడమే కాదు మీరు ఆ రకంగా చూస్తున్నంతసేపు మీకు ఆత్మజ్ఞానం అనేది దూరంగా ఉండిపోతుంది సో ఈ విధంగా ఈ మనోరాజ్యము అంటే శోభనాధ్యాసలో నేను ముక్తులమైపోతాను ఇదైపోతాను అదైపోతాము అనే అధ్యాసలు ఉన్నాయి అవి కూడా ఆటంకములవుతాయి కాబట్టి ఆత్మ ఆత్మసాక్షాత్కారానికి మనం ఈ ఆటంకములనన్నిటిని అధిగమించాల్సి ఉంటుంది సరే ఇంతకీ ఈ శ్లోకంలో విషయం అది కానే కాదు నేను గత శ్లోకంలో విషయమే ఇప్పుడు చెప్తున్నాం అలా చదివింది ఈ శ్లోకం కానీ చెప్తున్నదంటే కూడా పూర్వ శ్లోకానికి సంబంధించిందే అయితే ఈ శ్లోకంలో చెప్తున్నది ఏమిటి ఈ ఆటంకాలన్నింటినీ ఎవడో ఒకడు గట్టెక్కి జ్ఞానాన్ని పొందినాడు అనుకోండి జ్ఞానాన్ని పొందితే వాడు జీవన్ముక్తుడు అనబడతాడు అటువంటి జీవన్ముక్తుడు ఇంకా ఈ మనోరాజ్యాన్ని మళ్ళీ టేకప్ చేసినా పర్వాలేదు మళ్ళీ కామక్రోధాదులను మళ్లీ పట్టుకున్నా పర్వాలేదు అన్నట్టుకుందా తప్పు కదా అది మీకు ఒక దృష్టాంతం చెప్తారు వివేకానంద కేంద్రాన్ని ఉంది బెంగళూరులో డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఒకటి టేకప్ చేశారు అంతకుముందు సైలెంట్గా చేసి వారు ఆ ప్రోగ్రామ్ని ఏమిటంటే డయబిటీస్ ముక్త భారత్ అంటే డయబిటీస్ లేని భారత్ని అది లక్ష్యము అని పెట్టుకుని వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్ అది అంతకుముందు నుంచి చేస్తున్నారు వాళ్ళు ఎటచ్చి ఇప్పుడు కొంచెం దాన్ని బాగా హైలైట్ చేసేటువంటి ఒక సందర్భాన్ని నరేంద్ర మోడీ గారు క్రియేట్ చేశారు కాబట్టి దాన్ని పాపులర్ సో దానికి వాట్ ఈస్ ది ప్రొసీజర్ యూనో దగ్గర డయాబెటీస్ ఉన్నట్లయితే అంటే టైప్ టూ డయాబెటీస్ అంటే జెనెటిక్ డయాబెటీస్ కాదు లైఫ్ స్టైల్ డయాబెటీస్ డయాబెటీస్ లో తొంభై శాతం అలర్టుగా ఉంటాయి అది ఉన్నట్లయితే మీరు చేయాల్సిందల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం టూ వీక్స్ త్రీ వీక్స్ ఉండాలి ఆ సిచ్యువేషన్ బట్టి ప్రీ డయాబెటిక్ అయితే టూ వీక్స్ కూడా అక్కర్లేదు వన్ వీక్స్ చాలు బాగా ఇంటెన్స్ డయాబెటీస్ లో చాలా ముందుకు డైబెటీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్లు పిహెచ్డీలు ఉంటారు దాంట్లో వాళ్ళు దిశారు చాలా కాలం నుంచి దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటి వాళ్ళు కొంత కొన్ని ఉంటారు అదేదో పెద్ద గొప్ప అనుకుంటారు కూడా వాళ్ళు అయితే సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం ఎక్కువ కాలం ఉండాలి త్రీ వీక్స్ ఉండాలి వాళ్ళు ఏం చేస్తారంటే దే డూ ఎ ఫ్యూ థింగ్స్ వన్ అంటే మీకు తెలిస్తే మంచిదని చెప్తున్నా ఇంటర్నేషనల్ యోగా డే కొంచెం డైట్రెస్ అవుతున్నాయేమనుకోకండి సో వన్ యోగా ఇప్పుడు రెగ్యులర్ గా మీరు ఇంటి దగ్గర యోగా చేయరు అక్కడ మీ చేత యోగా చేపిస్తారు రెండు ఫుడ్ రెగ్యులర్గా మీరింటి దగ్గర అన్ని రకాల ఫుడ్ భోజన యోగ్యమైన ఫుడ్ కాకుండా డయాబెటీస్కి పెంచేటువంటి ఫుడ్ భోజనం చేస్తూ ఉంటారు అక్కడ మీకు ఎలాంటి ఫుడ్ తినాలో అలాంటి ఫుడ్ పెడతారు అయోగ్యమైన ఫుడ్ వాళ్ళు ఇవ్వరు టూ మీ మనస్సుని కంట్రోల్ చేసేటువంటి పనులు రెండు మూడు చేస్తారు ఒకటేమిటంటే ధ్యానం చేయిస్తారు తద్వారా మీకు మనస్సు మీద కొంత నియంత్రణ వచ్చి మనస్సు కూడా కోఆపరేట్ చేయాలి డైబిటీస్ ఎందుకంటే ఇట్ ఈజ్ సైకో సైకో కూడా ఇన్వాల్వ్ అయి ఆ వ్యాధిలో కాబట్టి ధ్యానం చేపిస్తారు అయితే ధ్యానం రోజంతా ఉండదు కదా ఎక్కువసేపు ఉండదు హాఫ్ అవర్ మార్నింగ్ హాఫ్ అవర్ ఈవినింగ్ చేస్తే చాలా ఎక్కువ వాళ్ళు ఏం చేపిస్తారంటే కీర్తన కూడా కీర్త ఇమోషనల్ స్టెబిలిటీ కోసం కీర్తన పెడతారు భజన చేపిస్తారు ఆ భజనలో ఒక చిన్న హార్మోనీను తబలా ఉంటాయి కొద్దిగా మోడరేట్గా ఉంటుంది హార్మోనీ తబలా ఊరికే పిచ్చేసినట్టుగా కాకుండా ఏదో భజన చేస్తున్నారని అనిపిస్తుంది తప్ప ఏం భజన చేస్తున్నారో తెలియదు సాధారణంగా ఏదో ఉంటుంది తీర చూస్తే ఏమో అక్కడ కానీ అలా ఒక హార్మోనీ తబలా ఉంటాయి పాడేవాడు చక్కగా పాడతాడు సావధానంగా పాడతాడు మెల్లగా పాడతాడు గజలు పాడినట్టు పాడతాడు అంతేగాని ఉదయంలో తరుముకొస్తున్నట్టు ఎవరికీ అర్థం కాకుండా పాడడం కాదు మెల్లగా పాడతాయి ఆ పాటలో చాలా గంభీరమైన అర్థం అవుతుంది మనస్సుని చాలా శుద్ధు చేసిటువంటి విధంగా ఉంటుంది పాట లైక్ ఆత్మ రామ ఆనందరమణ అంటూ అలాగే ఉంటుంది అంతేగాని కుమతారా మనుష్య అవతారా ఈ అవతారా అవతారా అని డబ్బా మృదంగా పగల కొట్టేసి హడావిడి చేసిన మైతులకి అలా ఉండదు ఆత్మ రామ అంటే నీవు ఆత్మస్వరూపుడు ఉన్నావ ఆనందం ద్వారా రమింపజేసేది నీవే నీవే ఆనందాన్ని ఇచ్చి ఇవ్వడం ఇదికుమాల ఆనందాన్ని ఏమి దేవుడే ఈశ్వరుడే మాకు ఇవ్వాల్సి అని అందుకుని వాళ్ళ మెల్లగా భజన చేపిస్తారు హాఫ్ అన్ అవర్ దాంతో వీడి మనస్సుకి ఇమోషనల్ గా స్టెబిలైజ్డ్ గా క్లీన్ గా తయారవుతారు దిస్ ఈస్ ది స్కీమ్ విత్ ఇన్ త్రీ వీక్స్ డయాబెటీస్ పోతుందా అంటే వాళ్ళ దగ్గర పెథాలజీ ల్యాబ్ కూడా ఉంటుంది మీకు వెళ్ళగానే బ్లడ్ టెస్ట్ వన్ వీక్ తర్వాత మళ్ళీ త్రీ వీక్స్ తర్వాత బ్లడ్ టెస్ట్లు మీ చేతికి ఇచ్చి పంపిణీ పోతుంది డయాబెటీస్ మీరు ఇంటికి వచ్చేసి మళ్ళీ మీ పాత పద్ధతి మీరు మొదలుపెట్టారనుకోండి మళ్ళీ ఏమైపోతుంది డయాబెటీస్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు జీవన్ముక్తుడు ఆ అశాస్త్రీయ ద్వైతాన్ని తిరస్కరించి జీవన్ముక్తుడైనాడు ఇంకా జీవన్ముక్తుడు తర్వాత ఇంకా అశాస్త్రీయ ద్వైతాన్ని తిరస్కరించడం అని ఇది మాత్రం ఎందుకు మళ్ళీ దాన్ని తెచ్చేసుకుంటాడా అనే ప్రశ్న మళ్ళీ దాన్ని తెచ్చేసుకుంటాడా ఇప్పుడు మీరు చెప్పండి డయాబెటీస్ వెళ్ళి ఆ క్యాంపు చేసి డయాబెటీస్ ముక్తుడై వెనక్కి వచ్చి మళ్ళీ మూడు మాసాలకి మళ్ళీ డయాబెటీస్ వచ్చేసిందనుకోండి వాడికి అలా వాళ్ళు చాలామంది ఉంటారు మళ్ళీ మూడు మాసాల డయాబెటీస్ వచ్చేసిందనుకోండి వాళ్ళు ఏమనాలి వాట్ కెన్ యూసే అంటే ఆ ఇంటిగ్రిటీ లేదనే మీరు అనాల్సి ఉంటుంది మరి జీవన్ ముక్తుల విషయంలో అలా ఉంటుందా అంటే ఉండదు అంటున్నారు కథ ఉంది పురాణంలో పురాణంలో మంచి కథలు ఉంటాయి మీకు లోకంలో మంచి కథలు వాళ్ళు చెప్పారు కథలన్నీ కల్పితములే కానీ ఆ కల్పనలో కూడా యోగ్యమైన కల్పనలు అయోగ్యమైన కల్పనలు ఉంటాయి కదా సో ఏవో రకరకాల పురాణాలని అలా యాడ్ చేసుకుంటూ పోయినారు ఆయా కాలాలలో అవన్నీ అర్థం లేకుండా ఉంటాయి ఆ కథలు చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటాయి ఇప్పుడు ఇబ్బందికరంగా అంటే ఎలా అవుతుందంటే ఇప్పుడు మీరు లోక దృష్టితోటి సృష్టిని మీరు ఆలోచన చేశారనుకోండి కథలు ఇబ్బంది లోక దృష్టిలో ఎలా ఉంటుంది సృష్టి పురుషుడు స్త్రీ కలయిక వల్ల సృష్టి ఇదే మీరు తీసుకెళ్లి అక్కడ పెట్టారనుకోండి సృష్టి అది అని పెట్టారు ఆ కథను అలా మొదలు పెట్టారనుకోండి యూ విల్ అండప్ట్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ పెద్ద సమస్య అంచేతనే సృష్టి అనేప్పటికీ మీరు ఉపనిషత్తులో బోధించినటువంటి పద్ధతిలో పోవాలి తప్ప మీరు పురాణాల్లో అక్కడక్కడ చెప్పి దేవి భాగవతంలోనూ లేకపోతే మరో పురాణంలోనూ మరో పురాణంలో చెప్పినటువంటి కథలను కనుక మీరు పట్టుకుంటే మీరు యు గెట్ కాట్ ఇన్ వెరీ అంబరాసింగ్ కాంట్రడిక్షన్స్ వీళ్ళు దానికి అలవాటు పడిపోయి కాంట్రడిక్షన్ కూడా బాగా అలవాటు పడిపోయి థింగ్స్ కింగ్ అయిపోయి కూర్చున్నారు జనా దానికి అలవాటు పడిపోతాడు కాంట్రడిక్షన్ అలవాటు ఉంటాడు థోడది శరణ జనా చూడదేత ఆ కాంట్రడిక్షన్స్కి అలవాటు పడిపోతాడు లైక్ ఓసారి ఎవరైందంటే గుడివాడలో రాస్తారోకో చేశారు వెయ్యి మంది ఎందుకు రాస్తారోప చేశారో తెలుసిన అంతకు ముందు రోజు ఎలక్షన్స్ అయ్యాయి ఎలక్షన్స్ ముందు రోజు అందరికీ ఐదు రూపాయల నోటు ఒక్కొక్కటి తప్పుని ఇచ్చారు అవన్నీ కూడా చల్లని నోట్లు వీళ్ళు ఏం చేశారంటే ఐదు రూపాయల నోటు బూట్లో దాచుకుని వాడు సారా తాగేసి మొన్నాడు ఓటు వేసి ఆ మొన్నాడు కొంత సెటిల్ అయిన తర్వాత ఐదు వందల రూపాయల నోటు తీసి మార్కెట్కి పట్టుకెళ్తే వాడు ఎవరు దాన్ని తీసుకోడు అవి చెల్లని నోట్లు దొంగ నోట్లు వీళ్ళందరూ అదే నా నోటు చెల్లలేదురా నీ నోటు చెల్లిందా అని ఒకళ్ళని ఒకళ్ళు కూడ పొలుకుని ఎవళ్ళ నోటు చల్లలేదు అందరూ నోటు వచ్చి రాస్తారో చేశారు అంటే ఇంకా శరం పూరా శరం చూడది అలా అయిపోతుంది అలాగా అంత ఫిక్స్ కింద మనం కూడా ఈ కథల్లో పడిపోయి అలా తయారవుతాం అసలు వివేకం అనేది పూర్తిగా పోతుంది అలా ఉండకూడదు కథను ఇప్పుడు నేను కథ చెప్తే చూడండి ఈ కథ కూడా పురాణంలోదే వశిష్ట మహర్షి యొక్క పుత్రుడు ఎవడో పోతాడు పుత్ర వియోగం అలా రాకూడదు పెద్దవాళ్ళు బ్రతుకుండి చిన్నవాళ్ళు పోవడం అన్నది అంత అనుకూలమైన పరిస్థితి కాదు చిన్నవాళ్ళు కోపం పోత పెద్దవాళ్ళు తొందరగా వెళ్ళిపోతే ఈ బి బీపీలు డయాబెటీసులు మోకాళ్ళ నొకలు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అది న్యాచురల్ పద్ధతి ఏదో ఒకప్పుడు ఉల్టా పోతాయి ఉల్టా అయింది అయితే ఆయన ఆ పుత్ర శోకాన్ని తట్టుకోలేక బాహుదా బాహుదా కాదు విపాష అనే ఒక నది ఉన్నది ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ పక్కనే ఉన్న నది దాంట్లో ఒక ఎత్తైన స్థానం చూసుకుని లోతైన చోటు చూసుకుని దాంట్లో దూమికే ఆత్మహత్య చేసుకుందామని ఆయన సంసిద్ధుడవుతాడు వశిష్ట మహర్షి వెంటనే నదీ దేవత ఏమయో నువ్వు దుమకొద్దు నాకోస్తుంది నిన్ను చందిన నాకేం మీద అవేది నువ్వు జ్ఞానివి నువ్వు నీ వంటి మహాజ్ఞాని నేను పొట్టన పెట్టుకున్న పాపం నాకు వస్తుంది నువ్వు దుమ్మకు సుమా ఐఎం నాట్ గోయింగ్ టు కిల్ యూ యు డోంట్ జంప్ అంటుంది అంటే ఆయన అంటాడు నీకెందుకు నా జీవితం గురించి నీకెందుకు నీ ప్రవాహం నువ్వు ప్రవహిస్తూ ఉన్నావు నా జీవితం నేను చూసుకుంటాను నువ్వెందుకు నువ్వు నువ్వెందుకు అసలు ఈ ఎపిసోడ్లో నువ్వు అయ్యి నువ్వు ఇంటర్ఫియర్ అని అడుగుతాడు అడిగితే అలాడంటుందో నువ్వు జ్ఞానివయ్యా నువ్వు బ్రహ్మజ్ఞానివి అని చెప్తుంది ఆ దేవత అంటే ఈయనంటాడు బ్రహ్మజ్ఞాని మానే క్యాహే అది అంటే ఏమిటని అడుగుతాడు అంటే బ్రహ్మజ్ఞాని అనగా అసంగుడు రాగద్వేషములు లేనివాడు అది బ్రహ్మజ్ఞాని అంటే నువ్వు అటువంటి బ్రహ్మజ్ఞానిది నువ్వు అసంగుడము అని చెప్తుంది అంటే నేను అసంగుడనా ఆర్ యూ ష్యూర్ అంటాడు ఎస్ నువ్వు అంటే ఆయన ఏమంటాడంటే శుభం భూజాతన వెనక్కి వచ్చేస్తాడు ఉంది కథ కాబట్టి అంటే ఏమిటి జీవన్ముక్తుడు మళ్ళీ తిరిగి రాగద్వేషాల్లోకి కామక్రోధాల్లోకి పడిపోవడం అనేది ఉండదు ఆ కథ అలా ఉన్నది గురికే ఆ నదీ దేవత అలా గుర్తు చేసింది ఆయనకి ఆయన మళ్లీ వెనక్కి పడిపోబోతో ఉంటే నదీ దేవత గుర్తు చేసింది అంటే ఏమిటి నదీ దేవత గుర్తు చేయడం అంటే ఆ నదిని చూడగానే తన యొక్క జీవన్ముక్త అవస్థని ఆయన తిరిగి ఆ అనుభవానికి తెచ్చుకోగలిగినాడు కాబట్టి జీవన్ముక్తుడు మళ్లీ వెనక్కి పడిపోవడం అనేది ఉండదు దాని మీద విద్యా స్వామి ఏదో రెండు శ్లోకాలు రాసుకున్నారాయన అందాము కాబట్టి జ్ఞానము పొందిన తరువాత కూడా వాడు ఆ జీవద్వైతానికి దూరంగానే ఉంటాడు తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది లేదు దీని మీద అదృష్టాన్ని చెప్పారు శిశువు జన్మించిన శిశువు తిరిగి వెళ్ళి తల్లి గర్భంలోకి వెళ్ళిపోవడంతో ఏముండదు దట్ ఈజ్ అ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అలాగే ఈ జ్ఞానోదయము అజ్ఞాన నాశము అనేది కూడా ఇర్రివర్సిబుల్ అజ్ఞాన నాశమనగానేమి అజ్ఞాన నాశమనగా జీవద్వైతమును తొలగించుకుంటాయి మనసు జీవద్వైతము తొలగి అజ్ఞానం వల్ల వచ్చింది జీవద్వైతం జీవ సృష్టి అది ఒకసారి తొలగిపోతే దాట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎయిట్ అని ప్రాసెస్ కెనాట్ బి రివర్స్డ్ అది చెప్తున్నాను ప్రాసెస్ కెనాట్ బి రివర్స్డ్ అంటే అర్థం ఏమిటంటే జీవన్ ముక్తులు తిరిగి ఆ సంసార బంధంలో పాడాడు బోధాత్ ఆత్మజ్ఞానము కంటే ఊర్ధ్వంచ తరువాత కూడా జీవన్ముక్తి ప్రసిద్ధయే జీవన్ముక్తి అనే అవస్థ దృఢముగా సిద్ధించుట కొరకై అంటే ప్రాంత దృఢము సిద్ధయే అంటే సిద్ధించుట కొరకై తత్ ఆ జీవద్వైతము హేయం విడువదగినది అది అంటే డయాబెటీస్ తగ్గిపోయిన తర్వాత కూడా నాకు ఇంకా డయాబెటీస్ తగ్గిపోయింది కనుక ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమిటంటే సో దోశ స్వీటు ఫ్రూటు లడ్డు ఇంకా ఇలా ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అంత హెవీగా అంటే అంటే దాంట్లో పద్ధతులు ఉన్నాయి మీరు బ్రేక్ఫాస్ట్ బాగా చేసి లంచ్ ని లైట్ గా చేసుకోండి ఈ ఆఫీస్ బాయర్స్ అందరూ ఆ పద్ధతి అవలంబిస్తారు దే హ్యావ్ గుడ్ బ్రేక్ఫాస్ట్ They, they enjoy their breakfast. Lunch, working lunch. Dinner is simple dinner. Long time. That's how it's going to happen. I want to say good lunch. I don't want to do eat breakfast. Too many items. I want to eat breakfast. I want to eat too many items. At lunch, there is no dessert. There is ice cream. రాత్రి లేటుగా భోజనాలు మొదలుపెట్టారనుకోండి మళ్ళీ వన్ వీక్ అయ్యేప్పటికి మీ డయాబెటీస్ మీకు వాపస్ వచ్చేసాం విల్ గెట్ బ్యాక్ అలాగా కాబట్టి డయాబెటీస్ ముక్త స్థితిని మనం నిలబెట్టుకోవాలి జీవన్ముక్తి ప్రసిద్ధి కాబట్టి జీవన్ముక్తిని అయిపోయాను కనుక నాకు కామక్రోధాదులు ఉన్నా పర్వాలేదు అనే మాట తప్పు అంచేతనే ఈ కథలన్నీ తప్పు ఈ కథలు ఏమిటంటే ఓ కథ ఉంది మీరు విన్నారా ఓ మహర్షి ఆయన దారు పుచ్చుకున్నాడు ఆల్కహాల్ని సేవించినాడు సేవిస్తే ఎవరో అడిగారు ఆయన ఆల్కహాల్ మరి మహాత్ముడు కదా ఆయన అలా ఎందుకు సేవించేదోని ఆయన మహాత్ముడు సేవించవచ్చును వాళ్ళు దాన్ని మీరు సామాన్యులు అరిగించుకోలేరు అరిగించుకోవడం అంటే ఆల్కహాల్ని కాదు ఆ పాపారిని కూడా వాళ్ళు అరిగించేసుకుంటారు వేరే సామాన్యులు ఆ పాపాన్ని హరాయించుకోలేరు కాబట్టి సామాన్యులు తాకూడదు మహాత్ము తగ్గి చేయొచ్చు అని ఈ కథలు విన్నారా మీరు ఉంది అలాంటి కథ ఈ కథ ఎవరి మీద ఉందంటే శంకరాచార్యుల మీదే ఉంది మరి మీరు వింటే ఆశ్చర్యపోత నేను చెప్పాలా వద్దా అని ఆలోచించి ఆలోచించే ఆఖరికి కమౌట్టున్నాను ఇలాంటి అసందర్భపు కథలు చాలా కాబట్టి మళ్ళీ మళ్ళీ వెనక్కి కామక్రోధాల్లో పడిపోవడం అన్నది లేదు